యుద్ధమునందు కూలబడ్డాడు ఉపాదిషత్ అంటే కూలబడినాడు యుద్ధంలో కూలబడిపోకూడదు కదా యుద్ధంలో ధైర్యంగా నిలబడాలి కానీ కోలబడిపోతేలాగా మనం కూడా జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా పెద్ద కబుర్లు చెప్తాము బడాయిలు చెప్తాము కానీ కష్టం వచ్చినప్పుడు కోలబడిపోతాం సో ఆ లక్షణము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 సో ఈ విధంగా భవిష్యత్తు బాగుంటుంది ముందే కూడబడిపోతే ఇంకా వాడు చేయగలిగేదే ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఆ రకమైన నిరుత్సాహంతో ప్రవర్తించకూడదు తర్వాత డ్యూటీ విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదు డ్యూటీయో కథ చూసుకోవాలి కానీ అది ప్లెజెంట్గా ఉందా అన్ప్లెజెంట్గా ఉందా అని చూసుకోకూడదు కొన్ని డ్యూటీస్ బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి డ్యూటీస్ కొన్ని డ్యూటీస్ చాలా చట్టడ్ డ్యూటీస్ ఉంటాయి పూర్వకాలం టెలిగ్రామ్ అని ఒకటి ఉండేది ఆ పోస్ట్ మ్యాన్ ఆ టెలిగ్రామ్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అదేదో వాడికి తెలిసిపోతుంది వాక్యం ఉంది ఆ వాక్యం అతనికి తెలుస్తూ ఉంటుంది అతను తీసుకొచ్చే పూర్వం టెలిగ్రామ్ ఇచ్చాడంటే తప్పనిసరిగా అది బ్యాడ్ న్యూస్ వెరీ బ్యాడ్ న్యూస్ టెలిగ్రామ్ ఇచ్చేవాడు ఈ పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే ఆ ఊరు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే కార్డు ఇస్తాడు కవర్ ఇస్తాడు ఈ లోకల్ హెడ్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ వస్తాడు టెలిగ్రామ్ పట్టుకుని దాని మనిషి వేరే వాడు సైకిల్ మీద వస్తాడు సో ఇవన్నీ సిస్టమ్స్ ఉండి ఒకప్పుడు మోడర్నిటీ వచ్చి ఈ సిస్టమ్స్ అన్నింటినీ కబలించేసింది సో ఇప్పుడు ఈమెయిల్ వస్తుంది టెలిగ్రామ్ ఎక్కడ ఈమెయిల్ వస్తుంది సో కంప్యూటర్లో మీరు కనుక సరిగ్గా ప్రోగ్రామ్ చేయగలిగితే ఈమెయిల్ మెసేజ్ వచ్చినప్పుడు అది కుయ్యి అని ఒక కోత కూడా ఒకటికి వస్తుంది అది కంప్యూటర్ ఆన్లో ఉంచుకుంటారు ఎప్పుడు అది బంద్ పెట్టరు ఎక్కడ ఎక్కడ సంఘటనకు తెలీదు దట్ ఈస్ హౌ దూ సో అది ఈమెయిల్ మెసేజ్ రాగానే ఒక్కోతటి కోసం ఇట్ విల్ అలర్ట్ యూ సో టు దట్ ఎక్స్టెంట్ దెర్ఆర్ సిస్టమ్స్ కాబట్టి ఆ టెలిగ్రామ్ వచ్చినప్పుడు అతను ఆ టెలిగ్రామ్ చూడగానే వీడి ఇంట్లో వాళ్ళందరూ భోరుమని కోలబడిపోయి రాగాలు మొదలు పెడతాడు ఆ వార్త తీసుకొచ్చి ఇస్తాడు మోస్ట్ అన్ప్లెజంటెడ్ డ్యూటీ సో వట్ హీ విల్ డ్యూటీ సో నా ప్రారంభం ఇలా ఉందని తిట్టుకుంటూ కూర్చుంటే ఎలాగే హీ హ్యాస్ టు డూ కాబట్టి డ్యూటీ ఇస్ డ్యూటీ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెసెంట్ ఎప్పుడు కూడా పని ఇజ్ ఇట్ ప్లెజెంట్ ఆర్ ఇజ్ ఇట్ అన్ప్లెజెంట్ అనే ప్రశ్న అసలు ఉదయించనేకూడదు ఆ ప్రశ్న ఉదయించిందంటే వాడు రాగద్వేషముల చేత ప్రభావితుడై జీవితంలో ముందుకు నడుస్తున్నాడు అని అర్థం అది ఎప్పుడూ తప్పే అలా కాకుండా ఇజ్ ఇట్ మై డ్యూటీ అని ప్రశ్న వేసుకుంటే బస్ దట్ ఈస్ పెర్ఫెక్ట్ అది డ్యూటీ అయితే చేసేస్తాడంతే అది అది ఎంత ప్రజెంట్ అన్ప్లెజెంట్ అనేటువంటి మాట లేదు సో దిస్ ఈజ్ ది ఓన్లీ ఇష్యూ హియర్ కనుక సో అర్జునుడు తన డ్యూటీని విస్మరించి ఏదో ఒక ఆవేశానికి ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ తర్వాత అదంతా మనం ముందుకు చూడబోతున్నాము అదంతా శోకానికి గురి అయి ఆ రథం యొక్క ముందు భాగంలో కోలబడ్డాడు ఇతి శ్రీ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమాధ్యాయ అదే ఇతి అంటే ఇంతవరకు అని ఈ విధంగా అవి అర్థాలు ఇతి అనే శబ్దానికి శ్రీమద్భగవద్గీతాసు బహువచనం వాడతారు గీతాసు గీతలు గీత కాదు గీతలు భగవద్గీతలు నేను పుస్తకం ఒకటి కొంచెం ప్రాచీనమైన గ్రంథం భగవద్గీతలు ఇక అలాగే కనకూడదు భగవద్గీతాలే ఉంటుంది కానీ భగవద్గీతలు ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ వన్ గీత గీతాస్ ఇట్ ఈస్ గీతలు భగవద్గీతాస్ అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీత తర్వాత సంస్కృతంలో రెండు రెండు పదాలు ఉన్నాయి గీతం గీత అని అసలు మోస్ట్ అప్రోప్రియేట్ పదం గీతమ్మే కానీ ఇక్కడ ముటుకు గీత అనే స్త్రీలింగ శబ్దాన్ని వాడారు అర్థం ఒకటే అర్థంలో మార్పు లేదు గీత అన్నా పాటయ్యే గీతం అన్నా పాటయ్యే అయితే వై వై గీతా షుడ్ బి ప్రిఫర్డ్ టు గీతం అంటే దానికి చిన్న స్వారస్యం ఉంది ఏమిటంటే అది గీతం నపనిషిక లింగ శబ్దం గీత స్త్రీలింగ శబ్దం ఉపనిషత్తు స్త్రీలింగ శబ్దం ఇది ఉపనిషత్తుల సారథం కాబట్టి అది ఉపనిషత్తుల సారమే కానీ సారమైన పాట కానీ ఏదో మామూలు పాట కాదు ఏదో అనేక పాటలున్నాయి ఇది ఇంకో పాట అని కాదు ఉపనిషత్తుల సారమైన పాట అందుకోసం ఆ స్వార ఆ రకమైన లక్షణాన్ని సూచించటం కోసం ఒక స్త్రీలింగ శబ్దాన్ని సూచిస్తుంది స్త్రీలింగం ఉంది కాబట్టి స్త్రీలింగ శబ్దం ఉపనిషత్తు కనుక దాన్ని సూచిస్తూ ఆ విధంగా దీనిని గీతాసు అని గీతా అని స్త్రీలింగ శబ్దాన్ని వాడారు తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన బోధంతా కూడా ఆరు వందల యాభై శ్లోకాల్లో ఉంది ప్రతి శ్లోకము గీతియే ఒక పాటయే సో హృదయంలో ఉన్నటువంటి ఒక స్పందన పాటరూపంగా విలువడుతుంది రామాయణంలో వాల్మీకి మహర్షి శ్లోకాన్ని రచించిన ఆది కవి శ్లోక శ్లోకత్వమాగత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 హే అర్జున ఈ గీత ఇది నా హృదయము ఆ హృదయంలో ఉండే రహస్యం అంటారు చూడండి అలా వింటుంది అన్నమాట సో ఎనీవే గీతాసు తర్వాత గీత పేరు పెట్టడంలో మరో చిన్న స్వారస్యం ఉండదు శ్రీకృష్ణుడు ఒక గొప్ప గాయకుడిగా ప్రసిద్ధి అంటే వచ్చి ఓకల్ కాదు ఇన్స్ట్రుమెంట మధుర గీతమునకు ఆయన ప్రసిద్ధి వేణు వేణుగానము ఇన్ఫ్యాక్ట్ భగవద్గీతలో భాగవతంలో వేణుగీత అనే ఒక అధ్యాయం ఉంది కేవలము శ్రీకృష్ణుడు వేణువుని వాయించటం వేణునాదం చేస్తాడు అదే టాపిక్ ఇంక ఏ టాపిక్ కూడా లేదు అలాగే యుగల గీతము అని ఇంకొకటి భాగవతంలోనే ఉంటుంది సో ఓసారి ఎక్కడో శ్రీకృష్ణ అష్టమి నాడు నేను చెప్పాను వేణుగీత అని చెప్పాను వేణుగీతం చాలా చాలా మధురంగా ఉంటుంది కానీ కేవలం కవిత్వమే ఉంటుంది వామ బాహుకృత వామకపోలహ వామ బా చూడండి వర్ణనలా వస్తుంది వామ బాహుకృత వామకపోలహ ఎడమ చేతిలో ఎడమ కపోలాన్ని పెట్టుకున్నాడు వామ బాహుకృత వా శబ్దచిత్రం అసలు ఆ పదాలు వినగానే మీకు మనస్సులో రూపం వచ్చేస్తుంది అన్నట్టు వామ బాహుకృత వామకపోలహ ఏదో కోమలాంగుని భిర్ ఆశ్రిత మార్గ కోమలములైన అంటే మతీ సుకుమారమైన వేళ్ళతో ఆశ్రిత మార్గ ఆ వేణువుపై సరిగమలను పలికిస్తున్నాడు ఆ వేళ్లతో వేళలే ఇలా అని ఇలా త్రిభంగి పోసులు అని ఆ రకంగా ఆరంభమవుతుంది వామబాహుకృత వామత పోల సో కేవలము వేణునాడు అనే టాపిక్ గంటన్నర గంట పావో పాఠం పాఠం అంతా అయిన తర్వాత నేను రెండు రకముల కామెంట్స్ విన్నాను ఒకటి ఏమిటండీ ఏవి చెప్పారండి అయినా వేణువు శ్రీకృష్ణుడు వేణువు వాదేడు ఇదే చెప్పింది అని ఒక అభిప్రాయం సరేనా ఎంతసేపు చెప్పినా శ్రీకృష్ణుడు వేణువు వాదడే ఇంకేం లేదు కదా సో అదొక కామెంట్ ఇంకో కామెంట్ ఏంటంటే అబ్బా ఎంత మధురంగా ఉన్నది అని ఇంకో కామెంట్ రెండు కామెంట్స్ ఐ ఐ హ్యాడ్ సో ఆ విధంగా అంటే ఆ గానము యొక్క మాధుర్యము ఆ రచన యొక్క మాధుర్యము గానము యొక్క మాధుర్యము దాని దాని వర్ణనే ఉంటుంది ఇంక ఉండదు దానిని ఆస్వాదించగలిగిన వాడికి అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది అలా కాకుండా ఈ సోప్ ఓపెరాలు ఉంటాయి చూడండి ఈ టీవీల్లో సోప్ ఓపెరేం సమ్ సమ్ స్టోరీ బిల్డప్ ఏమి ఉండదు సారవే ఉండదు అటువంటి వాటితోటి అలవాటు పడిపోయిన మైండ్కి ఏమీ సమాచారం లేదు దీంట్లో అన్నట్టుగా అనిపిస్తుంది వాటెవర్ సో శ్రీకృష్ణుని యొక్క ఆ గాన మాధుర్యము చాలా లోక చెందింది కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చింది అంటే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 ఇది కూడా గానము వంటిదే అని ఒక ఆ శ్రీకృష్ణుని యొక్క యమునా నది తీరము నుండి ఉండే లీలల్ని మనస్సులో పెట్టుకుని దీనికి భగవద్గీత అని భగవద్బోధనో ఆత్మబోధ బోధ అనే పేరు కాకుండా గీత అనే పేరుని పెట్టడంలో అదొక అవారస్యం భగవద్గీతాసు ప్రతి శ్లోకము ఒక గీత గీతాసు అన్నది బహువచనం గీతల ఎందు ప్రతి నిజానికి అసలు భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకానికి కూడా ఉపనిషత్తుల్లో ఉండే మంత్రాలతోటి కనెక్షన్ ఇస్తూ ఎంతోమంది మహాత్ములు గ్రంథాలను నిర్మాణం చేస్తారు నిగమ బాబా అని మహావిద్వాంసుడు బృందావంలో ఉండేవారు చాలా పెద్ద విద్వాంసు ఆయన ఈశావాస్యోపనిషత్తుకి భగవద్గీతకి ఉండే సంబంధాన్ని మొదటి ఈశావాస్యమిదం సర్వం అనే మంత్రాన్ని ఆధారంగా చేసుకుని గీతలో ఏ ఏ శ్లోకాలు అదే భావజాలాన్ని ప్రతిపాదిస్తున్నాయి అలాగే కర్మయోగము గీత యొక్క ప్రధానమైన బోధ సో అది ఆ కర్మయోగం కూడా గీతలో బోధించిన కర్మయోగం కూడా కేవలము ఆ ఈశావాస్యంలో రెండో మంత్రం నుంచి పుట్టింది పునర్ నైవేహ కర్మాన్ని దిజీవిశేచ్ఛత సమా కర్మలను చేయటం నీ జ్యూతిని చేయటం అనే దాంట్లో ఎప్పుడు వెనకాడవద్దు వద్దు అని ఈశావాస్యంలో బోధిస్తారు అదేవిధంగా మూడో శ్లోకం విద్య విద్య గురించి అక్కడ జ్ఞానాన్ని గురించి చెప్పిన శ్లోకాలు సో ఈ విధంగా ప్రతి శ్లోకము కూడా ఇక్కడ గీతలో ఉండే టాపిక్స్ని ఇన్స్పైర్ చేస్తుంది అక్కడ ఒక ఒక మంత్రము ఇక్కడ ఒక టాపిక్ కింద మీకు గీతలో దర్శనమిస్తుంది ఈ రకమైన లోతైన విశ్లేషణ చేసి నిగమబాబా అని అయిన గ్రంథాన్ని నిర్మాణం చేశారు హిందీలో ఉంటున్న గ్రంథం పేరు గుర్తులేదు నాకు సో ఈ విధంగా ఉపనిషత్తుల సారమే ప్రతి శ్లోకం కూడా అంచేతనే గీతాసు ఎన్ని గీతలు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు కూడా ఉపనిషత్సూ సో ఆరు వందల యాభై గీతలుంటే ఉపనిషత్తులు ఉన్నట్టు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒక ఒకే శ్లోకం ఒక టాపిక్ కాకపోవచ్చు కాబట్టి రెండు మూడు నాలుగు శ్లోకాలు కలిపి ఒక ఉపనిషత్తు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి సో ఆ సందర్భాల్లో ఆ ఉపనిషత్తుల యొక్క సంఖ్య తగ్గచ్చు ఆరు వందల యాభై వందల ఉండవచ్చు నాలుగు వందలు ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్స్టిల్ ఉపనిషత్ సో నేను అప్పుడప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను ఉదాహరణకి అశోచ్యానంలో శోచేసుకోమని ఆరంభమైనది దానికి అశోక పేరు ఆ శ్లోకం నుంచి తర్వాత మాత్రాస్పర్శాస్తు కౌంటేయా అని వస్తుంది దానికి త్రితిక్షోపనిషత్తు అని సో ఈ విధంగా చక్కటి ఉపనిషత్తులు ఉపనిషత్తు నామధేయాలు కూడా చక్కగా పెట్టచ్చు సో అంచేతనే దీనికి ఉపనిషత్సూ అని ప్రతి అధ్యాయానికి శ్రీమద్భగవద్గీత ఆసు ఉపనిషత్స తర్వాత ఈ గీతలో సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ జస్ట్ టు ఫోల్డ్ మొత్తం గీత యొక్క ఉపదేశాన్నంతని రెండు అంశాల దాన్ని క్రోడీకరించవచ్చు రెండే టాపిక్స్ మొదటిది బ్రహ్మ రెండవది యోగ శాస్త్రము బ్రహ్మ విద్య అంటే నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ విచ్ ఇస్ ఆత్మన్ ఆత్మ యొక్క స్వరూపమిట్టిది అని బోధించేటువంటి విద్య బోధ దాంట్లో చేయాల్సిందే ఉండదు నాలెడ్జ్లో కొత్తగా చేయాల్సిందే ఉండదు ఎందుకంటే నాలెడ్జ్ ఇట్స్ ఇస్ యాక్షన్ నాలెడ్జ్ ఇట్ ఇస్ యాక్షన్ ఇంకా వేరే ఇట్ డజంట్ రిక్వైర్ ఎ యాక్షన్ సో నాలెడ్జ్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కాబట్టి దట్ వన్ వన్ షుడ్ రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ అని కొంతమంది చెప్తారు అలా చెప్పేందుకు అవకాశం ఉంది దేర్ఆర్ టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ వన్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ ఇంకో రక ఇంకో రకం నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్కి పక్కన కర్మను జోడిస్తే కానీ అది కంప్లీట్ అవ్వదు అని ఆ విధంగా విభాగం చేసే సందర్భాలు కూడా లేకపోలేదు విచ్ ఈస్ ఫెయిర్ ఇన్ సో ఉదాహరణకి కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది ఇప్పుడు ఓ పర్టికులర్ షేర్ ఉందనుకోండి ఒక షేర్ మార్కెట్లో షేర్స్ ఉంటాయి కదండి ఒక పర్టికులర్ షేర్ ఇట్ ఈస్ అ వెరీ వాల్యుయబుల్ బ్లూచిప్ షేర్ అది ఓఎన్జీసీ షేర్ అనేదో అలాగా మీకు సమాచారం తెలిసిందనుకోండి యూ నో దాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ నాలెడ్జ్ it is a kind of knowledge but a knowledge as such adi adi fruitful godadi adi patra ilaga ilaga oka drushtanta kindu upayogavadini tappisthidarananga daranga andakanta labham em ledhu so kada a knowledge unnapudu ventane meer em cheyalsu untundi oing ge office ku vellalo laithe valla center ku vellalo 100 share lo 50 share lo koni pettukovali appudu so knowledge followed by action అప్పుడు లాభం ఉంటుంది లేకపోతే ఉత్తిగా ఇప్పుడు గుర్ర పందాలు ఉన్నాయనుకోండి ఆ ఈ గుర్రం ఇవాళ నెగ్గుతుంది అని తెలిసిందనుకోండి ఏమిటి లాభం గోయింగ్ టు వేయిన్ వాటి అది గోయింగ్ టు వేతుంది సో వెంటనే ఏం చేయాలి ఆ గుర్రం మీద వెయ్యో రెండు వేల కట్టాలి అంటే పోతే పోతుంది వస్తే వస్తుంది ఏదైనా ప్రయోజనమే ఎనీథింగ్ ఈజ్ ఎ రిజల్ట్ సో ఉత్పత్తిగా తెలుసుకోవడం వల్ల ఉపకారం ఏముంది దాన్ని యాక్షన్లో పెట్టాలి కాబట్టి నాలెడ్జ్ అది కర్మ వలమే పరిపూర్ణమవుతుంది అని ఇలాంటి నాలెడ్జ్ ఒకటి ఉంది లోకంలో కానీ ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇక్కడ బ్రహ్మ విద్య అని అంటున్నాము అంటే ఇట్ ఈస్ కంప్లీట్ నిట్ సెల్ ఇంక దాంట్లో దానికి మెరుగులు దిద్దాల్సింది కానీ కర్మతోటి దాన్ని సఫలం చేయాల్సిన సందర్భం కానీ ఏమీ ఉండదు ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ బ్రహ్మ విద్య ది నాలెడ్జ్ ఆఫ్ సో బ్రహ్మజ్ఞానము సో దట్ ఈస్ వన్ టాపిక్ ఓకే యోగశాస్త్రే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ బ్రహ్మ విద్య బట్ ఆల్సో యోగ శాస్త్ర ఇది ఎలాగంటే రెండు విశేషణాలు వేస్త వేస్తారు దీంట్లో వస్తుంది వ్యాకరణంలో స్నాతానులిప్తాహని స్నాతాశ్చితే అనులుప్తాశ్చ వాళ్ళు స్నానం చేశారు స్నాతాహ అనులుప్త అంటే క్రిమో కూడా చందనము క్రిమో ఏదో రాసుకుని అను అనులేపం ఇది సంస్కృత సాహిత్యంగా ఈ అనులేపం సమృద్ధిగా ఎక్కడ పడితే అక్కడే వస్తుంది అనులేపం అంటే క్రీమ్ అది రాసుకోండి ముఖానికి దానికి సో వాళ్ళు చందనంతో ఇతర సుగంధ ద్రవ్యాలు పులుగు అని క్రీమ్ ఉంది ఇలా ఒక పెర్ఫ్యూమ్ ఉంది ఈ పెర్ఫ్యూమ్స్ తోటి పసుపు ఈజ్ ఎ వెరీ గుడ్ రా మెటీరియల్ ఫల్ క్రీమ్స్ ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ కదండి ఆ పసుపుని బాగా వేరీ బాగా నూరి చాలా నె కొత్తగా తయారు చేసినట్లయితే దాంట్లో ఏ పెర్ఫ్యూమైనా వేసి యూ కెన్ మేక్ ఎ పేస్ట్ అండ్ నౌ దట్ ఈస్ రెడీ ఫర్ అప్లైడ్ బిబర్ సో స్నాతానులిప్తా స్నాతా చనులిప్త దే ఆర్ నాట్ ఓన్లీ బేడ్ బట్ ఆల్సో అప్లైడ్ క్రీమ్ ఎట్సెట్రా సో ఆ విధంగా బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్రహ్మవిద్య బట్ ఆల్సో యోగ శాస్త్ర అంటే ఏమిటి ఇప్పుడు ఈ బ్రహ్మవిద్యకి కొంత ప్రిపరేషన్ అవసరం ప్రిపరేషన్ లేకపోతే అక్కర్లేదనుకుంటే ఇంకా అందరూ బ్రహ్మజ్ఞానం అయిపోవచ్చు సమస్య కాదు ప్రాబ్లం ఏమొస్తుందంటే బ్రహ్మ ఉదయించాల్సినటువంటి లోకస్ ఆశ్రయము బుద్ధి ఆ బుద్ధి కొంత క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ఎలాగంటే కంచంలో అన్నం ముందు ఆ కంచాల్ని క్లీన్ చేయాల్సి క్లీన్ చేయకుండా అన్నం వడ్డించారనుకోండి ఆ అన్నము పాడైపోతుంది దానివల్ల వీడికి తృప్తి కలగడం ఆ అన్నం అవతలు పారేస్తారు తీసుకెళ్ళి దానివల్ల వ్యర్థం అయిపోతుంది సో ఆ విధంగా బ్రహ్మవిద్యని చెప్పాలంటే కూడా ఆ హృదయము అంతఃకర లేక అంతఃకరణము శుద్ధంగా ఉండాలి సో ఎప్పుడు కూడా శుద్ధి అనేది కర్మ శుద్ధి చేయటం అనే ప్రోగ్రాము ఇట్ ఈజ్ ఆల్వేజ్ యాక్షన్ ఇప్పుడు గిన్నె ఇంప్యూర్గా ఉందనుకోండి శుద్ధి చేయాలనుకోండి ఏం చేస్తారో జపం చేస్తే శుద్ధి అవుతుందా జ్ఞానం చేస్తే శుద్ధి అలా శుద్ధ అవుతుంది కొంచెం పౌడర్ ఏదో వేసి బాగా దాన్ని తోగినట్లయితే శుద్ధ అవుతుంది కాబట్టి శుద్ధి అన్నది ఎప్పుడూ ఒక ఇట్స్ ఇట్స్ ఏ ప్రోగ్రామ్ ఇట్స్ ఎ ఫంక్షన్ ఒక కర్మ అది కనుక అంతఃకరణమును శుద్ధి చేయాలి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 ఈ భోగము ఉన్నది భోగము భోగం కూడా కర్మలో భాగం అండి కదా మీరు తినారు తిన్నారు సంపాదించారు తిన్నారు సో ఈ మొత్తం కర్మ మనస్సుపై ఓ ముద్ర వేస్తుంది దాంతో వీడు ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ని బాగా ఇష్టపడ్డట్లయితే హి బికమ్స్ ఎ ఫ్యాన్ ఇప్పుడు సినిమా చూస్తాడు ఒక హీరో యొక్క యాక్షన్ని బాగా ఇష్టపడతాడు ఇష్టపడి హి బికమ్స్ ఎ ఫ్యాన్ అంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే హీరో యొక్క సినిమాకి వెళ్తూ ఉంటాడు సో ఈ విధంగా సక్సెస్ఫుల్ హీరో అంటే ఎవడు ప్రజల యొక్క మనస్సుపై ముద్ర వేయగలిగిన వాడే సక్సెస్ఫుల్ హీరో సో ఈ విధంగా మనం చేసి ప్రతి కర్మ కూడా మనస్సుపై ముద్ర ఒకట వేసుకుంది ఈ ముద్రలకే వాసనలు అని పేరు కాబట్టి మనస్సులో ఈ వాసనలన్నీ కలిసి అదే మాలిన్యం కనుక ఈ మాలిన్యం ఎలా పేరుకుంది కర్మల కర్మ వాసనల రూపంగా పేర్కొంది కాబట్టి కర్మలు చేయటం వల్ల మాలిన్యం పేర్కొంటే ఆ మాలిన్యం ఎలా పోతుంది కర్మలు చేయటం వల్ల పోతుంది ఎటు వచ్చి ఏ విధంగా కర్మలు చేస్తే మాలిన్యం పేర్కొంటుందో దానికి ఆపోజిట్ పద్ధతిలో కర్మలు చేస్తే మాలిన్యం పోతుంది కాబట్టి మనస్సులో కర్మవాసనలా నిర్మూలించే విధంగా మనం కర్మలు చేయాలి యోగము కర్మ యోగము అంటే అర్థం సో అటువంటి కర్మయోగాన్ని బోధించేటువంటి గ్రంథము కనుక దీనికి యోగశాస్త్రము అనుకో శాస్త్రము అనే పదాన్ని గీతలో గీతకి శాస్త్రము గీత శాస్త్రమిదం పుణ్యం ఈ గీత ఉన్నదే ఇది శాస్త్రం శాస్త్రము అంటే మళ్ళీ రెండు రకాలు శంసతీతి శాస్తీతి శాస్త్రం శంసతీతి శాస్త్రం శాసించేది అది శాస్త్రము అంటే చట్టము అని అర్థం శాసిస్తుంది నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి డూస్ విధులు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు బోంట్స్ నిషేధములు సో విధి నిషేధ రూపంగా ఉండి మనుష్యులను శాసించేటువంటిది ఏదైతే ఉందో గ్రంథం ఒక కోడ్ సో స్మృతి కానీ వాటెవర్ అది శాస్త్రము కానీ గీత అటువంటి శాస్త్రం కాదు ఎందుకంటే గీతలో విధి నిషేధాలు అది ఎక్కువగా ఉంటాయి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు ఉపవాసం చేసినప్పుడు ఒకేపడు భోజనం చేయాలి ఆ భోజనంలో ఉపకారాలు ఎక్కువ వేసుకోకూడదు తర్వాత ఏమో ఏకాదశి జపం అది కొంచెం చేసుకోవాలి ఎక్కువగా ద్వాదశి నాడు భోజనం ఇవన్నీ మీకు గీతలో ఎక్కడైనా కనపడతా కనుక ఈ సమాచారం ఇటువంటి విధి నిషేధాలు ఏమీ కనపడదు సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి సూర్యుడేమవుతో ఉంటే పడుకుని నిద్రపోకూడదు అలాగే సూర్యుడు అస్తమించే టైంలో కూడా పడుకుని నిద్రపోకూడదు సూర్యుడు అస్తమించే టైంలో భోజనం అది చేయకూడదు ఆ టైంలో పూజ చేసుకోవాలి ఇలాంటివి ఏమైనా కనబడతాయో మీ గీతలో కనపడ కాబట్టి విధి నిషేధ రూపమైన శాస్త్రము కాదు గీత అలాంటి శాస్త్రము కాదు మరి ఇంకెలాంటి శాస్త్రము షంసతీతి శాస్త్రం షంసతి అంటే చెప్తుంది ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే ఈ పని చెయ్యి ఆ పని చేయొద్దు అని విధి నిషేధాలే ఉండవు కానీ సమాచారాన్ని మాత్రం చెప్తుంది చెప్పి తద్వారా మనిషిని సంస్కరిస్తుంది కాబట్టి అటువంటి శాస్త్రం కనుక ఇప్పుడు కర్మల్ని మీరు చేస్తూనే ఉంటారు చేసి కర్మల్ని మానేయక్కర్లేదు కొత్త కర్మల్ని చేయనక్కర్లేదు చేసి కర్మల్నే చేస్తూ ఉంటారు అంటే కర్మలు అంటే ధర్మానికి సంబంధించిన కర్మలే అధర్మ కర్మలని కాదు సో ఒక పిక్ పాకెట్ అని ఇంతవరకు నేను పిక్పాకెట్ని రాగద్వేషాలతో చేస్తూ వచ్చాను ఈ పైన రాగద్వేషాలకు అతీతంగా పిక్పాకెట్ చేసి దాన్ని యోగశాస్త్రం కింద అనువర్తి చేస్తాను అలా కాదు అది బోటంలోనే ఉంటుంది చేసీ కర్మ ధర్మబద్ధమైన కర్మలకే ఈ రకమైన చర్చంతా వర్తిస్తుంది సో ఆ చేసీ కర్మలే మీరు చేసే కర్మలే నిపుణుల్లో మీరు చేసే కర్మలే సో అవన్నీ కూడా మంచి కర్మలే చేస్తున్నారు మీరు ఏం చెడు చేయట్లేదు పూజ చేస్తున్నారు తప్పే ఆ పూజే చేయాల్సి ఉంటుంది కంటిన్యూ చేయటం కొత్త ఆ పూజ మానేసి కొత్త పూజలు ఏమో మొదలెట్టర్లేదు ఒక దేవుని పూజిస్తుంటే ఆ దేవుని మానేసి ఇంకో దేవుని పూజించు ఈ రకమైన కన్వర్షన్స్ ఏమక్కర్లేదు సో వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ యూ కంటిన్యూ టు డూ ఇట్ మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి జీవితంలో ఎక్కడున్నారో అక్కడే ఉండండి ప్లేస్ ఎక్కడున్నారో అక్కడే ఉండండి స్థానం ఎక్కడున్నారో అక్కడే ఉండండి ఏది మీరు మార్చుకోనక్కర్లేదు మరి ఇంకా మార్చాల్సిందల్లా ఏంటంటే యాటిట్యూడ్ మానసిక ప్రవృత్తిని మార్చాలి అదే కర్మని ఇంతకుముందు చేసిన కర్మనే ఇప్పుడు ప్రవృత్తి మార్చి చేయాల్సింది ఇప్పుడు ఇంటికి అతిథి వచ్చాడు అనుకోండి వీడు ఇది ఎక్కడ అతిథి అండి ఇది ఎక్కడ న్యూస్ ఛానల్స్ అని అనుకుంటూ భోజనం పెట్టారను ఎలాగో భోజనం పెట్టాలి తప్పదు మో మాట ఇది ఎక్కడ న్యూస్ ఛానల్స్ అనుకుంటూ భోజనం పెడితే దాంట్లో మీకు పుణ్యం మాట దేవుండ పాపం వచ్చే ప్రమాదం ఉంది సరే ఇంకెలాగూ పెట్టడం తప్పదని నిశ్చయించుకున్నారు కనుక ప్రేమభావన తోటి ఒక దైవంగా భావన చేసే అతిథికి భోజనం పెడితే మీకు మహాపుణ్యం వస్తుంది కాబట్టి భోజనం పెట్టడమే సేమ్ బట్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి సో ఈ యాటిట్యూడనల్ చేంజెస్ చేసి తద్వారా కర్మలని సరైన పద్ధతిలో చేస్తే అంతఃకరణం శుద్ధమై ఆ అంతఃకరణలో బ్రహ్మజ్ఞానం ఉదయించి మానవుడు జీవన్ముక్తిని పొందును అది అల్టిమేట్ గోల్ కాబట్టి ఆ అంతఃకరణాన్ని శుద్ధి చేసే ఉపాయమేమి యోగ శాస్త్రము కాబట్టి గీతలో టాపిక్లు రెండు ఒకటి బ్రహ్మ విద్య రెండు యోగశాస్త్రము తర్వాత ఈ రెండింటికి పరస్పర సంబంధం కూడా మీరు గమనించండి బ్రహ్మవిద్య అంతిమ లక్ష్యము గోల్ దాన్నే ఉపా ఉపేయము అని అంటారు పొందదగినది బ్రహ్మవిద్య ఉపేయము తర్వాత ఆ పొందదగిన లక్ష్యాన్ని మీరు చేరుకోవటానికి ఉపాయము మీన్స్ ఏమిటి యోగ శాస్త్రము కాబట్టి బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే బ్రహ్మవిద్య ఉపేయం యోగశాస్త్రం ఉపాయం బ్రహ్మవిద్య లక్ష్యం యోగశాస్త్రము ఆ లక్ష్యానికి చేరుకునే మార్గము సో ఈ విధంగా రెండు టాపిక్ పెర్ఫెక్ట్ లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి వెళ్ళే మార్గాన్ని నిర్దేశిస్తే అయిపోయింది పని ఈ రెండు నీడేది థర్డ్ ఐటమ్ రెండే సో యోగశాస్త్రే ఇంకా శ్రీకృష్ణార్జున సంవాదే ఇది సంవాదం గీత సంవాదం వాదము అంటే మాట్లాడ్డం వదతి వాద అయితే ఈ మాట్లాడ వాదము ఇది అనేక రకాలుగా ఉంటుంది వాదానికి ముందు వీ చేర్చారనుకోండి అదేమవుతుంది వివాదము అంటే దెబ్బలాడుకుంట అది మాట్లాడమే కానీ ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా మాట్లాడుకోవడం దాని పేరు వివాదము ఈ వివాదాన్ని జీవితంలో ధరికి చేరనివ్వకూడదు ఒకప్పుడు ఎదుటి వ్యక్తి సరిగ్గా ఉండడం అతనికి కరాఖండిగా చెప్పేసి పంపించేసేయాలి అయితే మనం అక్కడి నుంచి పోవాలి అంతేగాని నిలబడి వివాదాన్ని పెంచుకుంటే దానివల్ల ఒరిగితే ఉండదు కాబట్టి ఆఖరికి తిట్టుకోవడంలోకి దిగుతుంది శేషం కోపైన పూరని ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తిట్టుకోవడంలో దిగుతుంది ఒకసారి తిట్టుకోవడం ప్రారంభిస్తే ఇంకా వాళ్ళు ఒక లెవెల్లో ఆగుతారు అనేది ఏమీ లేదు అలా దిగజారిపోయి అలాగా అసభ్యమైన పదజాలంతో తిట్టేసుకుంటూ ఉంటారు ఆ విధంగా వివాదంలో పడిపోతారు కాబట్టి వివాదము అది దట్ ఈస్ టు బి అవాయిడెడ్ ఇట్ ఆల్ కాస్ట్స్ దానికి ఆపోజిట్ వాదశబ్దానికి సం చేర్చారు అనుకోండి సంవాదం సంవాదము అంటే సంభాషణే కానీ చూసారా భాషణము సంభాషణము సమ్ సమ్ అనే ఉపసర్గ సమ్యక్ అనే అర్థం అంటే చక్కని వాదము అంటే మాట్లాడుట చక్కని మాట్లాడుట చక్కగా మాట్లాడుట సో ఎనీవే సంవాదము ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్ దానికి అర్థం ఏంటంటే గురు శిష్య మధ్య ఉండే సంభాషణ అంతా కూడా సంవాదము అనే గురు శిష్య సంవాదము ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ మీరు అనొచ్చు దీంట్లో డైలాగ్ ఉందండి మీరు చెప్తున్నారు కంటేసేపు మేము వింటున్నాం దీంట్లో డైలాగ్ ఏ ఉందని అనొచ్చు బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇది మీకు రావాల్సిన సందేహాలు మీరు రెజిస్ చేయాల్సిన సందేహాలన్నీ నేనే రెజిస్ చేసేసి అయితే టెక్స్టే రెజిస్ చేసేస్తుంది అర్జునుడే రెజిస్ట్ చేస్తాడు శంకర భగవత్పాదలు రెజిస్ చేస్తారు ఇవి కాకుండా కొన్ని నేను రెజిస్ చేస్తాను ఇవన్నీ నేనే రెజిస్ చేసేసి ఆన్సర్ చేయడం అయిపోతుంది ఓవరాల్ డబౌ మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు కూడా తప్పేం లేదు ఈయన ఈ అప్రోప్రియేట్ వే పరిప్రశ్నైన సేవ పరిప్రశ్న ప్రశ్న కాదు పరిప్రశ్న సో పరిప్రశ్నకి ప్రశ్నకి తేడా ఉంది సో ఈనే ప్రాపర్ వే ద క్వశ్చన్ ఈ సబ్మిట్ అండ్ ఇట్ గెట్స్ ఆన్సర్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 పొంది కృతార్థుడు కావాలి అనే ప్రేమ గురువులకు శిష్యుని ఎందుకు శిష్యునికి దేని మీద ప్రేమ అంటే విజ్ఞానం మీద ప్రేమ ఈ జ్ఞానాన్ని మనం పొంది కృతార్థులం కావాలి అని జ్ఞానం మీద ప్రేమను కలిగి ఉంటాం సో ఇది ప్రేమతో కూడిన వ్యవహారం వివాదంలో ద్వేషం ఉంటే సంవాదంలో ప్రేమ చాలా ప్రధానమైన డిఫరెన్స్ ఇది కాక ఈ రెండింటికి మధ్యలో మిడిల్ గ్రౌండ్ ఒకటి ఉండేది దాన్ని వాదము అంటారు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 వివేకం గలవాడు అయి ఉండాలి అర్థమైన వెంటనే అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని కలవటమే మహాభాగ్యం నేను మీ వద్ద నేర్చుకోవాలనుకుంటున్నాను అని వినయాన్ని ప్రకటిస్తాను ప్రకటించి ఆ తర్వాత తనకు తోచిన విషయాలు ఆ తర్వాత కూడా చెప్తాడు అదేమీ సమస్య కాదు కానీ వినయాన్ని ప్రకటించి ఒక శిష్యభావాన్ని మనస్సులో నింపుకుని అతని దగ్గర నేర్చుకుంటాడు అలాగే చేసే చేసేందుకు వాడు చాలా పెద్ద సంస్కారం గలవాడు అయి చాలా ఉన్నతమైన సంస్కారం గలవాడు చాలా వినయశీలి అయి ఉండడు అటువంటి సందర్భాలు ఉంటాయి ఆ సుతరాము లేకపోవడం అనే ప్రసక్తే అది ఉంటాయి కానీ చాలా అభిధిగా ఉంటాయి యదూ దత్తాత్రేయ సంవాదం అని ఒకటి యదు మహారాజు బాల్కనీలో నుంచి దత్తాత్రేయ మహర్షిని చూస్తాడు చూసి డిగ్రీకి వెళ్ళి ఏదో ఈ మాట ఆ మాట కబుర్ల కింద పెట్టి హీ గెట్స్ అట్రాక్టెడ్ సంథింగ్ సంథింగ్ ఈస్ డేర్ ఇన్ దిస్ గైడ్ అని ఒక అట్రాక్షన్ అనిపిస్తుంది అనిపించి దగ్గరికి వెళ్ళి ఏదో ప్రశ్న అడుగుతాడు ఏమయ్య నువ్వు ఇంత ఉల్లాసంగా ఇంత ఆనందంగా ఉన్నావు తీరా చూస్తే నీ దగ్గర ఏమీ ఉన్నట్లు స్టాండింగ్ అండర్ ది స్కై ఏమీ ధనం కానీ వస్తువు కానీ వాహనం కానీ ఏమీ లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు ముఖంలో చూస్తే బోళ్ళంత ప్రసన్నత ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంది మేము గృహస్థలం బోళ్ళంత ధనం ఉండి డబ్బు ఉంది దశక ఉండి కార్లుండి మరొకటి ఉండి మరొకటి ఉండి రాజభోగాలుండి మనస్సులో చింతలతోటి బెంగలతో మేము గెలగల్లా అడుతున్నాం ఏంటంటావు నీకు మాకు తేడా ఏమిటని అడుగుతాడు ఉరికే దీని పేరు వాదము అని అంటాను అడిగితే ఆయన ఈనాడు ఆన్సర్ వైశిష్యుడు ఆన్సర్ ఆ ఎదులండి అలాగే ఉంటుంది పర్వాలేదులండి అని నేను తొందరని తాను వెళ్ళొచ్చు కానీ ఆయనకు కరుణ కలిగి ప్రేమతోటి ఆయన సమాధానం చెప్తాడు క్లుప్తంగా ఆ సమాధానం విన్న వెంటనే అలాగే రహూగణ జడభరత సంవాదంలో కూడా అలాగే ఉంటుంది విన్న వెంటనే మా అంటే గై మనం వీకేమి క్లాస్ ఏ గ్రేట్ మహాత్మా అని గుర్తిస్తాడు వివేకవంతుడు కనుక వెంటనే పాదాలకి అన్నం పెట్టి అయ్యా ఇంకా మీరు వెళ్ళిపోవడానికి వీరు మీరు గై అని లోపలికి తీసుకువెళ్ళి ఆయన అక్కడ ఉపదేశం అదే పెద్ద సంవాదం సో ఆ వాదము సంవాదంగా మారేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ చాలా అరుదుగా ఉంటాయి సాధారణంగా వాదము వివాదంగా మారుతుంది డిస్కషన్ బిట్వీన్ ఈక్వల్స్ దగ్గట ఇద్దరూ అహంకారులే so akada topic ela untundante ah the issue is no more important the ego becomes important issue is a issue du pakkana vetesaru vidu pakkana vetesaru vaadu pakkana vetesaru pakkana veteesi ego tho dabbelu adukuntunta rajaki party lo desha kshemam kosam me munduku vacham anna ostaru boosha arambham lo alage ostaremo kuda boosha isuming that they are sincere about it బట్ ఒకసారి ఆ రంగంలోకి దిగిన తర్వాత కాలుష్యం వచ్చేస్తుంది ఇష్యూ పక్కకి పోతుంది దేశక్షేమం పక్కకి పోతుంది వాడి మీద పంపించుకోవాలనేటువంటి లెవెల్లోకి వచ్చేస్తుంది అహంకారం ముందుకు వచ్చేస్తుంది ఇష్యూ అహంకారం ముందుకు సో ఇది ఈ వాదము వివాదంలో పడిపోతుంది మీరు ఆలోచించి చూడండి సాధారణంగా ఒక పాయింట్ మీద డిస్కషన్ ప్రారంభమయ్యి ఆ పాయింట్ నెగ్గాలి అనేటువంటి దృష్టితోటి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ పాయింట్ నెగ్గాలని కాదు నా పాయింట్ నెగ్గాలి అక్కడ దట్ ఈగో గెట్స్ ఐడెంటిఫైడ్ విత్ ది పాయింట్ అండ్ సో ఫైనల్లీ ది విక్టరీ ఫర్ ది పాయింట్ విచ్ ఈజ్ మేడ్ అవుట్ ఈజ్ ఈక్వల్ట్ టు ది విక్టరీ ఫర్ ది ఈగో నా మాట నెగ్గాలి అనే దాంట్లోకి వస్తుంది అది ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుందో అది డీ జనరేషన్ అది వాదం వల్ల వివాదం అయిపోతుంది కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు సంవాద రూపంగా అధ్యయనం చేయాలి కానీ వాదంతో ప్రారంభించి ఎట్ హోప్ ఫర్ సంవాదాను అలాగా అధ్యయనం ఎప్పుడూ చేయకూడదు అంచేతనే మహాత్ములు వాదానికి అంగీకరించారు దే వాంట్ యాక్సెప్ట్ వాద సంవాదమే ఉంటుంది వాదం ఉండదు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 సంవాదము శ్రీకృష్ణ అర్జున సంవాదే శ్రీకృష్ణ అర్జునులకి ఆ నామాల్లో కూడా కొంత విశేషం ఉన్నది సో శ్రీకృష్ణుడు నారాయణ తత్వానికి ప్రతీక అర్జునుడు నర తత్వానికి ప్రతీక నర అంటే మనిషి కదండీ జీవుడు కూడా అనొచ్చు సో నారాయణుడికి ప్రతీక శ్రీకృష్ణుడు అయితే నరుడికి ప్రతీక అర్జునుడు అయితే చిత్రం ఏంటంటే నరనారాయణ అన్నది ఇది ఒక డ్యూయల్ అవతారం రెండు ఈ కానీ ఇలాంటి అవతారాలు కూడా ఉంటాయి లోకంలో ప్రసిద్ధి తక్కువ సో ఈ డ్యూయల్ అవతారము ఇద్దరి నుంచి వచ్చిన అవతారం కాదు ఇది ఒకే పరమేశ్వరుడి నుంచి వచ్చింది అవతారం జ్యూయల్ అవతారం ధర్మ మూర్తి నాకు అలా గుర్తుంది భాగవతంలో ద్వితీయ స్కంధంలో వస్తుంది ధర్ముడు మూర్తి ఆమె పేరు మూర్తి మూర్తి శబ్దం శ్రీలింగ శబ్దం సో వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కుడతారు కమల పిల్లలు ఒకడు నరుడు ఇంకొకడు నారాయణుడు ఈ కమల పిల్లలు ఒకే నారా ఒకే పరం ఒకే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది చాలా రూపక ప్రక్రియలో బోధించిన అవతారం ఆ రూపకం అంటే మెటాఫారి ఎందుకంటే ఆ ఈశ్వరుడే జగత్తును సృష్టించి తత్సష్వా తదేవాను ప్రావిశత్ అని మీరు చూస్తుంటారు తైత్రేయంలో దాన్ని సృష్టించి ఆ ప్రాణులను ప్రాణుల దేహాలను సృష్టించి ఆ ప్రాణుల దేహంలో ప్రాణాన్ని నింపలేదు అలా కాదు ప్రాణుల దేహాన్ని సృష్టించి తానే ప్రవేశించాడు గృహప్రవేశం చేసినట్టుగా ఇల్లు కట్టి దాంట్లో అడ్డువాడిని పెట్టినట్టు చేయలేదు ఇల్లు తానే దాంట్లో ప్రవేశించాడు ఇది ఇల్లు ఈ ఇంట్లో ప్రవేశించిన వాడు శ్రీహరి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ శ్రీహరికే జీవుడు అని పేరు కాబట్టి ఒకే శ్రీహరి అటు నారాయణ రూపంగానూ అదే ఒకే పరబ్రహ్మ నారాయణ రూపంగాను నరూపంగాను అవతరించినాడు అని చాలా సింబాలిక్గా చాలా బ్యూటిఫుల్గా ఆ శాస్త్రంలో బోధిస్తారు ఈ కథలు ఇలాగే ఉంటాయి చాలా సింబాలిక్గా ఉంటాయి ఆ సింబాలిజం మర్చిపోయామనుకోండి చాలా లిటరల్గా తయారయ్యే అనుకోండి అవి రికన్స్టైల్ చేయటం చాలా కష్టం లిటరల్గా మీరు కథలు తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లిటరల్గా తీసుకోకూడదు అంటే మన మైండ్ని డవల్ చేసుకునే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా లిటరల్గా తీసుకుంటే పర్వాలేదు ఇంకేదో ఇంకా మామూలుగా ఆలోచించకూడదు ఆలోచిస్తే మటుకు అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఇద్దరు భార్యలో అన్నారనుకోండి అదేంటండి వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులనేమో వైరాగ్యాన్ని ఆ ద్వైత బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంటే ఈయన పొని ఒక భార్యను పెట్టుకున్నాడు అంటే అడో ఒక కూడా కాదు ఇద్దరు కాదు వినడానికే బాగులేదు అన్నట్టుగా ఉంటుంది ఆ లెవెల్కి అలాగ ఉండకూడదు ఇద్దరు భార్యలు ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సింబాలజ్ యు అండర్స్టాండ్ ఇట్ నో ప్రాబ్లం అలాగనమాట సో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇక్కడ ఒకే పరబ్రహ్మ శ్రీకృష్ణ రూపంగానూ అర్జున రూపంగానూ అవతరించింది అదే అదే మరి మాయా అంటారు దాన్నే సో కాబట్టి బోధించేవాడు పరబ్రహ్మ బోధింపబడేవాడు తన పరబ్రహ్మత్వాన్ని విస్మరించిన జీవుడు తర్వాత ఇంకొకటి మీరు ఆలోచించండి ఇప్పుడు బోధించి వ్యక్తున్నాడంటే కాతులు కాళ్ళు లేకపోతే మధ్య మాంసము రక్తము ఇవి బోధించవు కదండి బో బోధించేటువంటి ఎంటిటీ వాట్ ఈస్ దాట్ జ్ఞాన జ్ఞాన జ్ఞానము ఆ చైతన్యము బోధిస్తుంది బోధ అంటే అది చైతన్యానికి సంబంధించినటువంటి అంశం కదా కాబట్టి బోధించేవాడు ఏవిదనమాట చేతన పురుష శిష్యుడేవిటై ఉంటాడు వాడు కూడా చేతన పురుషుడై ఉంటాడు కాబట్టి బోధించేవాడు బోధింపబడేవాడు వీళ్ళిద్దరూ కూడా మౌలికంగా ఒకే తత్వం అయితే ఉపాధి భేదం చేత గురు శిష్య భేదం వచ్చింది అలాగే ఒకే తత్వము ఉపాధి భేదం చేత నరనారాయణ అనే భేదంలో ఉన్నట్టుగా కనపడుతుంది శ్రీకృష్ణ అర్జున అనే భేదంలో ఉన్నట్లుగా కనపడుతుంది కాబట్టి స్వ వస్తువులో భేదము లేదు అది ఇదొక ఒక సింబాలిజం ఇన్వాల్వ్డ్ విత్ దోస్ నేమ్స్ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ వ్యాకరణ స్టూడెంట్స్ మేము ఒకటి నామా అనే పదానికి మేము పేరు అని కాదు ప్రసిద్ధి అని అర్థం అర్జున విషాదయోగో నామ నన్ను ప్రతిపదార్థం రాయమంటే నేను ఏమన్నా రాస్తానంటే అర్జున విషాదయోగము అనే పేరు గల అని రాయను అని రాయను నేను నేనేమని రాస్తానంటే అర్జున విషాదయోగము అని ప్రసిద్ధి గాంచిన అని రాస్తాను ఎందుకంటే సూత్రాల్లో నాకు గుర్తులేవు మా చేత చిన్నప్పుడు మా గురువుగారు కుంప సుబ్రహ్మస్ గారు ప్రతిపదార్థం అలా చెప్పించేవారు అత్యుత్తర శాం దిశిదేవతాత్మా హిమాలయో నా మన గాధిరాజ అని కుమారసింహం కావ్యం పాఠం మొట్టమొదటి శ్లోకం అక్కడ ఆయన హిమాలయ హానామా హిమాలయమనే పేరుగల అని చెప్పగారు హిమాలయమని ప్రసిద్ధిగాంచిన నగాధిరాజ గొప్ప పర్వతము అని చెప్పారు అని చెప్పి రే హిమాలయో నామ అంటే హిమాలయమనే పేరుగల అని కనుక ఎవడైనా చెప్పాడంటే వాడు వ్యాకరణం వచ్చినవాడు కాదని తెలుసుకోవాలని కూడా చెప్ప అర్జున విషాదయోగో నామ అంటే అర్జున విషాదయోగం అనే పేరుగల అని కాదు పేరు ఉండడం ఏముందండి పేరు అన్నీ పేర్లే కానీ ఇది ఉత్తి పేరు కాదు ఇది ప్రసిద్ధిగాంచిన పేరే కానీ ప్రసిద్ధమైన పేరు అద్విన విషాదయోగము అని ప్రసిద్ధిగాంచిన మొదటి అధ్యాయము ఇంకో వ్యాకరణాంశం ప్రథమ అధ్యాయ ప్రథమశ్చాసం అధ్యాయశ్చ మీరు సమాసం చేస్తే కర్మధారీ సమాసం ప్రథమాధ్యాయ అవుతుండే ప్రథమ అధ్యాయ సంధి చేస్తే ప్రథమాధ్యాయ కానీ అధ్యాయానికి సంఖ్య చెప్పే సందర్భంలో సమాసం ఎన్నడూ చెయ్యరాదు అని వ్యాకరణ నియమం ఒకటి ఉంది ఎప్పుడూ మీకు సమాసం ఉండదు ప్రథమాధ్యాయ ద్వితీయాధ్యాయ ద్వితీయాధ్యాయము అని ఎవడైనా హెడ్డింగ్ పెట్టాడంటే తప్పది సమాసం మీకు ఎక్కడా కనపడదు దానికి కూడా ఏదో వ్యాకరణ పాలజేవారి సూత్రం ఉంది ఇలా గుర్తు లేదు కాబట్టి ప్రథమ అధ్యాయ నో సమాస ఈజ్ నాట్ ఏవన్ అండ్ ఆప్షన్ కాబట్టి సంధే ప్రథమాధ్యాయ సంధి చేస్తే అత రో రొప్పులతో అదుపులతో ఎట్సెట్రా ప్రథమోధ్యాయ అవుతుంది సో మొదటి అధ్యాయము అధ్యాయం అంటే చాప్టర్ ఇప్పుడు ఈ అర్జున విషాద యోగ యోగ అనే శబ్దానికి ఈ సందర్భంలో రెండు అర్థాలు ఉన్నాయి ఇంక ఒక్కసారి చెప్పేశానంటే నేను ఈ సమాచారం అంతా ఇంక మిగతాది మీకు నెక్స్ట్ టైం ఇంక చెప్పక్కర్లేదు వన్ టైం చెప్పాలి కదండి దిస్ ఇస్ ఆల్ యూస్ఫుల్ knowledge so